స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య గొప్ప దేవ నా తండ్రి గర్షణ కాలం అంత ప్రభా మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకునేందుకే ఎంతో వందాలేసయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రవాలు నీకు అర్పించుకుంటున్నాయినా నా తండ్రి నా ప్రభా దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చల్లపూట ప్రభ మీ సన్నిధిలో సమయం గడిపే కృప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రించినారు ఆనాడు ఆదాము ఆవలతోనే ప్రవ చల్లపూట మీరు వచ్చి ప్రభావాలతో మాట్లాడినారు సంభాషించినారు ప్రభావ ఆ రీతిగానే ప్రతి దినం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రవ్వా నీకు ఎంతో వందాలు వేసాయా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు మమ్మల్ని ఎంతగానో మీ వాకింగ్ ద్వారా ప్రభావ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఇంతకాలం వరకు నడిపిస్తున్న గొప్ప దేవుడు వేసాయా నీకెంతో వందాలైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించకుండా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు మా హృదయాలు సరిచేయండి మీ సంపూర్ణత సరళత పరిశుద్ధి నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు మీ సంపూర్ణతలో నడిపించి బలపచ్చమని ప్రాదిష్టం అయినా గొప్పదేవ మీరు అక్కడ దినాల్లో ఉండం భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుండే కదా ప్రవ ప్రతి శ్రమలలో నుంచి మీరు మాకు విడుదల కల్పిస్తూ బలపరుస్తున్నారు ఈ లోకంలో మీకు శ్రమ కలుగునీ అన్నారు ప్రవ ఆయనను లోకాన్ని జయించన్నారు కాబట్టి ప్రవ్వా ప్రతిది మేము జయించి మేము ముందుకు పోవాలా మాకు ఇచ్చిన పనిని ప్రవా చివరి వరకు ప్రవా రక్షణ ప్రణాళిక మేము ముందు ఉండి వాటిని కొనసాగించుకొని అనేకులను ప్రవ మీ చెంత నడిపించే సేవకులుగా మమ్మల్ని తయారు చేయండి అనేకులు శిష్యులుగా తయారు చేయాలా అనేక చోట్ల మీ వాక్యాన్ని ప్రకటించి అనేకుల ప్రవ మీ వాక్యములు బలపరిచి నడిపించాలా గొప్ప దేవానికి ఎంతో వన్నాలిస్తా సర్పమతి వాళ్ళ గుంపుల నుంచి వాళ్ళందరినీ గొప్ప జన సమయం బయట తీసుకుని రావాలా ఇది ఆత్మీయం ముందుకు పోల సాయపడి మమ్మల్ని బలపచ్చని నూతనంగా అభిషేకించి బలపచ్చి నడిపించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి రాణ బిడ్డ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించండి పాటలదారు మా ఇంపందు వాక్యంధ్ర మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చి నీ నామానికి మై మీద పరిశుద్ధ నామము నా ప్రార్థిష్టనాం తండ్రి ఆ కీర్తించిన నీరు నమూనే తీర్చగలరా కొనియాడి పాడిని సాక్షిగానే ఇలలో జీవించనా ఇళ్ళలో జీవించనా దినమల్లనే పాడినా కీర్తించిన మీరు నమో నే తీర్చగలనా పునియాడి పాడి మీ సాక్షిగాని ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయా నా మంచి సమరయు నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారం ఇచ్చి నన్ను పోషించిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారం ఇచ్చి నన్ను పోషించిన ఉదేవా ఏడబాయ ననినా నిను విడువలో ఏడబాయ ననినా నాయేశయ్యా దిననల్లనే పాడినా కీర్తించినా నీరు నమొనే తీసగలనా కొనియాడి పాడిని సాక్షిగాని ఇలాలో జీవించనా ఇలా జీవించనా నా బలహీనత ఎందు నా శిలువ మోస్తూ నిన్ను పుల్లి నేను నడచదన్న వెనుకు మరచి ముందున్న వాటికై తో సహనముతో పరుగే నా బీనత ఎందు పోలి నడదన్ వెనుకున్న విమరచి సహ నముతో పరుగేసెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము PUNNATA PILLU PUNNAKU KULU BAHU MÁNAMU NENE NU PONNRA DANDI DINNA MELLA NE PÁDIN NAH KİRTINCH NAH NEE RU NAMMU NETI ECHA GALANAH KONI AADI PÁDINI SAKSHIDANI HILALO JEEVINCHANAH lelalujin chanam gadandakaramulo nee nadachina velalalu gadandakaramulo nee nadachina velalalu kanti papavale nannu konuka ka ka paadunu కంటి కంటిపావల నన్ను కొను కాక కా కాపాడును ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం ప్రభువైనసునకూ జీవితమంతా పాడుదం జను బెదరను na yesu nato nundaga jediyanu bedaranu na yesu nato nundaga marana puloyalalo nee nadachina velalalo marana puloyalalo nee nadachina velalalo నీదు డుకరాయు నీ దండము ఆదరించును నీదు డుకరాయు నీ దండము ఆదరించును నాగిన పొల్లుచునది శుద్ధ ఆత్మతో నిండేను నాగిన పొల్లుచునది శుద్ధ ఆత్మతో నిండేను జడియను బెదరును ండగా జడియను బెదరను నా ఏనాండగా అలలాతు కొట్టబడినా నానా వలు నే నుండగా అలలాతు కొట్టబడినా నానా వలు నే నుండగా ప్రభుయేసుకృపనను విడువా కపాడును ప్రభుయేసుకృపనను విడువా కపాడును అభయామిచి నన్ను ఆదరికి చేచ్చును అభయామిచి నన్ను దరికి జడియను బెదరను నా ఏనాతో నుండగా జడియను బెదరను నా ఏసునతో నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరినను పర్వతం తొలగి నను మేటలు నీ కృపణను విడువాదు నీ నిబంధన తొలగదు నీ కృపణను విడువాదు నీ నిబంధనతో లాగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవ నీ నీతి సమాధానములే నన్ను నడవజేయును జడియను బెదరను నా యసు నాతో నుండగా jdi anu bedaranu na yesu na to nundaga gaandakaaramulo nee nadachina velalalo gaandakaaramulo nee nadachina velalalo kanti paapavale nannu కొను కాక కాపాడు కంటిపా నన్ను కొను కాక కాపాడు ప్రభువైన జీవితమంతా పాడుదం ప్రభువైన జీవితమంతా పాడుదం జడియను బెదరను నాయసునతో నుండగా జడియను బెదరను నుండగా మధ్యకాల సమయంలో దేవాయంత్రులు సచివాలయ ఇద్దరు తీసుకుంటే మాట్లాడితే అధ్యాయం ఒకటో వచనం ఏషియా ప్రవర్త ఏంటంటే క్రీస్తు పూర్వం ఎనిమిదవ ద్వితీయ రాష్ట్రంలో ఏర్శల జీవించిన గొప్ప ప్రవర్తన గురించి సూచిస్తుంది అనమాట ఈ గంధం మొత్తం ముఖ్య భాగాలు మూడు ఉన్నాయి అనమాట ఒకటో అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదో వరకు ఒకటి ఒకటి ఉంది నలభై నుంచి యాభై వరకు మనం నలభై మూడో అధ్యాయం చదువుతున్నాం మనం అయితే ఇదేందంటే యువత ప్రజలు బబులోని చెరులో దిరాశాపృతుల మధ్య ఉండడం కనిపిస్తుంది అనమాట వాళ్ళు అయితే దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపించి ఎరిశలంలోకి నడిపించినకు నూతన జీవి జీవితాన్ని ఇస్తాడని ఆశీర్భ ప్రభుత్వం తెలియజేస్తున్నారనమాట నలభై మూడు అధ్యాయంలో ప్రవక్త ఇక్కడ విషయా ప్రవక్త నూతన వాళ్ళకి ఇస్తాగానే ఆ చెరలో ఉన్నప్పుడు బబులోన్న చెరులో ఉన్నప్పుడు వాళ్లకు వాగ్దానం చేస్తుడు దేవుడు ఆ చెరువు నుంచి విడిపేనికి ఇక్కడ ఏంటంటే ఈరోజు మన వాక్య భావన వచ్చి నీవు నా అంటే యు ఆర్ మన్ నీవు అనమాట నీ దేహం ప్రతి దేవుని యొక్క సొత్తు ఇక్కడ ఒకటో వచనం చదివితే మనకు తెలుస్తుంది అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయల్ నిన్ను నిర్మించిన వాడుచున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను భయపడకు నిన్ను పిలిచి నీవు నా సొత్తు ఏం చెప్తుందంటే యాకోబు నిన్ను సృజించినవాడు ఎహోవా ఇస్రాయేల్ నిన్ను నిర్మించిన వాడు ప్రతి ఒక్కటి ఏదైనా నిర్మించినవాడు ఎహోవా ఇక్కడ యేసు నిర్మించినవాడు సో ఇక్కడ ఏంటంటే నీవు నా సొత్తు నిన్ను ఏం చేసినా విమోచించి ఉన్నాను బయట పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను ఈరోజు మనం ఎన్నో అంధకాల చీకటితో వెళ్తున్నా ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడు మనల్ని విడుబడు వినబోయాడు ఎవ్రీ టైమ్ మన చెంత ఉన్నాడు ఈరోజు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు ఎక్కడ నువ్వు ఏ పని చేసినా నువ్వు ఎక్కడ దేవుడు నిన్ను పేరు అక్కడ పిలుస్తున్నాడు పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాను అంటే నీ యొక్క రక్షణ మార్గం ఎలా ఉంది చీకట్లో నువ్వు ఎవరి గుర్తు నీకు రక్షణ ఉంది నువ్వు దేవుని తట్టు తిరగాలి నీ దేవుని బైబుల్ చదవాలి దేవుని అందరు నువ్వు నిలిచి ఉండాలి ఎవరి టైం వెళ్ళి మనం వెనుకాల ఉండడు ఇంకొక వర్తం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ కొరంతియన్స్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వర్సెస్ అక్కడ మనకు చెప్తురంతి సంఘంకి ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే దేహము దేవుని వలన మీలో వర్షాత్మక వలన మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు అలాగే ఎక్కడ ఏమంటున్న అంటే దేహము దేవుని వలన మీకు అనుగ్రహంపబడింది ప్రతి ఒక్కటి ఏదైనా దేహము ఎవరికి ఉన్న దేహము ప్రతి ఒక్క దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది ఇది ఫ్యాక్ట్ కదా దేవుడే కదా మనల్ని జీవింపజేస్తుంది ప్రతి ఒక్కరిని ఎవరైనా దేవుడు జీవిత ప్రతి ఒక్క దేహం శరీరము ప్రతి ఒక్కరికి దేవునికి అనుకూలమైన ఇక్కడ దేవుని అందు ప్రతి దేవుడు ఇక్కడ చేసిండు మనల్ని అనుగ్రహించిండు ప్రతి మనకు అనుగ్రహించిండు మీరు దేహం వలన దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహంపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగర పరిశుద్ధాత్మకు మనకు ఆలయమై ఉన్నది మన దేహమే దేవుని ఆలయం అంటారు ఇక్కడ పరిశుద్ధాత్మకు ఇక్కడ మన దేహము ఆలయమై ఉన్నది సో ఎవ్రీ టైం మనం ఇక్కడ ఏదైనా పాపం చేయాలంటే దేవుని యొక్క ఆలయము నీరు కాదు నీ యొక్క హృదయం ప్రతి ఒక్కటి నీ శరీరం నీ హృదయము ప్రతి ఒక్కటి నీ ఆత్మ దేవుని యొక్క ఆలయం ప్రతి ఒక్కటి ఆయన నిన్ను విలువ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చినం చూస్తే ఇల్లు పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని పచ్చుడి మీరు ఏమి పెట్టి కొనబడ్డు ఈరోజు ఈరోజు దేవుడు ఆయన ప్రతి ఒక్క రక్తము మనకు ఇచ్చి ఈరోజు ఆయన రంగం ద్వారా మనము ఇల్లు కొన్నాము కానీ ఆయన ప్రతి ఒక్కరు ఆయన దేహము ఐస్ టాప్ బాట ఆయనదే జీవింపజేస్తుందంటే ఆయన దేహం నుంచి ఏసు ప్రభు దేహము మనము ఉన్నామంటే బ్రతుకున్నామంటే ఆయన సో మేము దక్షిణ ఆరోగ్యం తీసుకున్నాము దేవుడు తెలుసు మనకి ప్రతి ఒక్కటి తెలుసు ఆయన కూడా మనము పాపం చేస్తున్నాం పాపం చేయకుండా మనం దీవినత్వంలో ఉండి దేవుడిని పోలి మనము చెప్తుంది ఇప్పుడు నాతో ఎక్కువ పెట్టి ఉన్నాడు రక్తం పెట్టి ఉన్నాడు ఆయన మరణం తీసుకోవాలి రక్షణను పొందాలి నువ్వు మార్గంలో నువ్వు ఏముంటుంది ఇంకో చూస్తే వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన మనకందరికి తెలిసిన వాచ్ ఏం చెప్తుంది ఇక్కడ ఏ నేను లోకం ఎందుకు ప్రేమించిన్నాను మూడు చూస్తే ఆయన గుడి ప్రేమించేమించాడు నేను పెట్టినాడు నువ్వు ఆయన నువ్వు నీ చుట్టూ కాదు నువ్వు ఇంక శరీరము నీకు బాగా మొత్తము ఏమైనా పోతే ఇలా ప్పుడు ల్యాండ్ చేస్తాడు ఆ ల్యాండ్ ఆయన ల్యాండ్ కాదు కట్టుకోవచ్చు గుర్తు చేసుకోవచ్చు అని ఇష్టం నువ్వు శరీరం అంటే శరీరంలో అన్ని బాగా ఉన్నాయి గుండె గుండె గుండె పెట్టాలంటే చాలా డేంజర్ ఈ రోజు దేవుడిని ఈరోజు అయినా తొందర క్రియలు చేయాలి కానీ అపద క్రియలు కూడా ఉండడానికి వీలు లేదు అపోయలు వస్తుంటే మనల్ని తరచుగా ప్రేరేపిస్తున్నాడు విధి చేయాలి దేవుడు కాబట్టి దేవుడి మనం నువ్వు నిన్ను నీ ఫ్యామిలీ నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావు కాగా ఆయన వాడిని విశ్వాసం అని చెప్తే వాడును నష్టం నిర్జర్ పొందినట్లు ఎందు విశ్వాసం యశుప్రభు ఎందు విశ్వాసం ఉంచి మనం నశింపకుండా నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి నిత్య పొందాలంటే ఆయన రక్షణ మార్గం మనము భడించాలి ఆయన రక్షణ మనము తీసుకోవాలి ఆయన రక్షణ మనకు చేయాలి ఆయన నీతి మూలంగా పుడితేనే అవుతాడని చెప్తుండు ఒకడు ముసలివాడు అయినాక నీతి మూలంగా ఎలా పుడతాడు అక్కడ పరిశీలి శాస్త్ర తెలివిగా ఏమన్నా కేసు ప్రభు నీటిసారి జన్మించాలని చెప్తాడు ఇక్కడ బాప్తి తీసుకోవాలి నీటి మూలంగా బాప్తిసం తీసుకొని ప్రతి పాపము క్షమింపబడుతుంది ఆయన శత్రురా ఇన్నం ఈ రోజు నువ్వు ఆయన శత్రుల ఇన్న ఆయనతో మనం జీవించాలి ఇంకొక వర్షం చూస్తే మనం ఇక్కడ సెకండ్ కొరంతియన్స్ ఫైవ్ ట్వంటీ వన్ రెండో కొరంతియన్ లో ఐదో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీటి అవన్నట్లు పాపం మెరుగానే ఆయన మనం కోసం పాపంగా చేసిన పాపం అనేది తెలియదు సో పాపం అనేది తెలియదు అన్నందుకు ఆయన పాపంలో మనము చేసినాం పాపం చేసినంత చేసి మనము సిల్వ వేయబడి ఇచ్చినాం రోడాలతో కుట్టబడి ఉన్నాం వరకు తేబడి గుర్ర నిలబడి ఉన్నాడు అది నీ కొరకు నా కొరకు నిలబడి ఆయన యొక్క రక్తం ఎట్లుంది దివాళ్ళే పారిపోయింది పారుతూ ఉన్నది సో ఈ రోజు నీ కొరకు నా కొరకు చేసిన దేవుడు ఆయన నన్ను ఇల్లు పెట్టి నిన్ను కొన్నాడు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు ఆయన సుత్వైన నువ్వు ఎక్కడ పని పోయినాడో ఎక్కడ చేస్తున్నావో ఆయన సుత్తు అయినావు ఆయన క్రీడ చేయాలని చేయడానికి సో ఈరోజు దేవుడు ఆనవైకంగా చేసిండు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ప్రతి బ్లెస్సింగ్స్ ఇచ్చిండు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు నువ్వు తీసుకొని మన వేరే నిలిచి సో ఆయన దేవుని నీ తేగున్నట్లు పాపం మెరుగైన ఆయనకు మనకు వస్తే పాపం అంటే పాపం అనేది తెలియదు ఈ రోజు ఆయన పాపం తెలియదు పాపం చేయలే అసలు పాపం చేయలే కానీ ఆయన మీద నింద వేసి సిల్వకు వేయబడ్డాడు ఈ రోజు మీ కొరకు నా కొరకు సినిమా పొందాడు సో అటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క రక్షణ తీసుకొని మనము ముందుకు సాగాలి ఈ రోజు నుంచి మనం దేవుడు సుత్తు కాబట్టి నిలిచి ఉండాలి ఇంకొక వక్షణం చూస్తే ఎఫేసి ఎఫేసి ఎనిమిదో అధ్యాయము రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది కదా దేవుడు మన ప్రేసిన ఇది కాదు అవుతుంది రెండో అధ్యాయం కృపచర్య రక్ష ఇది మీద కలిగినది కాదు దేవుని వరమే అందులో ఇక్కడ ఏమంటుందంటే విశ్వాసం వలన మనము చేసినాము ఇది రక్షణ దేవుని యొక్క వరం అంటే మనది రక్షణను మనము కాపాడుకుంటూ వెళ్ళాలి అండ్ రెండవ రాకడ మనము కాపాడుకొని నిష్టగా ఉండాలి ఇక్కడ ఏం చెప్తున్నాం ఇక్కడ అది క్రియ క్రియల కలిగినది కాదు కనుక ఇక్కడ నువ్వు అర్చే వీలు లేదు అది ఏమంటుందా క్రీడల వలన కలిగినది కాదు నువ్వు కూడా నువ్వు రక్షణకు వచ్చిందని నువ్వు గర్వపడడానికి అవసరం లేదు అర్సేపడ వీలు లేదనమాట మరియు వాటి మనం నడుచుకోవడం వలన దేవుడు ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు చేయట మనం క్రీస్ చేసినందు సృష్టించబడిన వారం ఆయన చేసిన పని అయి ఉన్నాం అల్లు ఇక్కడ ఏమంటుందంటే క్రీడల వలన ఎవడూ చేయడం వీలు లేదు ఆయన క్రియ వలన కలిగింది కాదు ఆయననే నీకు క్రియ రూపకంగా చేసి వారం ఇచ్చిండు రక్షణ అనే వారం ఈ రోజు ఇచ్చిండు దాన్ని మనము కాపాడుకోవాలి నువ్వు ఆయన సొత్తు ఆయన విలువెట్టి కొడబడి నిన్ను విలువెట్టి కొడబాటు అయినప్పుడు ఆయనకు అనుకూలంగా మనము పనిచేయాలి అని ఇంకేమంటున్నాం చూస్తే మరియు వాళ్ళు ఎందుకు మనం నడుచుకునే వాళ్ళు రావుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయటకాయ్ దేవుడే మనకు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు సృష్టించబడిన వాళ్ళై ఆయన చేసిన పని అయి ఉన్నారు కేసు మనం సృష్టించండి ఆయన పని అయి మనమున్నాము ఆయన పనిముట్టిగా మనము ఇడ వాడు వాడబడాలి ఆయన పనిముట్టిగా ప్రతి ఒక్కరికి ఆయన చిత్తానుసం మనము వాడబడాలి చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి అక్ష మనము యలు చెప్పాలి మార్గం అనేది మనము చూపించాలి రక్షణ మార్గంలో ఎవ్వరు కూడా మరణించలేదు శిల్వ పైన మరణించలేదు ఎవ్వరు కూడా సో లేచాడు మన దేవుడు గొప్ప దేవుడు సో ఆయన మనల్ని కొన్నాడు ఈ రోజు నువ్వు నీ సొత్తు ఆయన సొత్తు ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి ఆయన సొత్తు మనము జీవించాలి ఆయన సొత్తు నీకు విలువ పెట్టి విలువ పెట్టి వారు గనక మీ దేహం దేవుని భయపరుచి మన దేహంతో ప్రతి ఒక్క దాంతో మనము రక్షణ మార్గం వచ్చింది మనకు రక్షణ కనంగానే అయిపోదు మనము అవలంబించుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి మనం రక్షణ తీసుకోగానే కాదు మనం నీటి బాక్తి తీసుకోవడానికి కావాలి అటువంటి గుణగణాలు మనలో ఉండాలి దేవుని యొక్క ప్రేమ సంతోషము సమాధానం ప్రతి ఒక్క ఫలాలు మనలో ఫలించాలి ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము దయాలుత్వము మంచితనము విశ్వాసము దీర్ఘము ఇది ఒక ప్రతి ఒక్క మనలో ఆసానిద్దాము ప్రతి ఒక్క మనలో ఫలించినప్పుడు దేవుని మనము ముందుకు సాగలుతాము సో ఇక్కడ ఎవరు ఏ విధంగా మనకు దేవుని మనము లో ముందుకు చెప్పని మనము చెప్పలేదు దేవుడు ఈరోజు నేను సాక్షి అన్నాడు దేవుని దేవుడిని ఇల్లు పెట్టి కొనబడినావు నువ్వు దేవుని యొక్క మనిషి కానీ శరీరం కానీ నీ ఆలోచన ఆయన మీద వేసి మనము నడవాలి భారం మొత్తం ఆయన మీద వేయండి సో దేవుడు ప్రతిఫూ దాన్ని తక్కువ నీవు మనకు ప్రతి ఒక్కరిలో ఆయన శివ సాక్షులుగా ఆయన శిష్యులుగా మనం చేయమంటున్నాం కానీ మనము శిష్యులుగా చేయడానికి మనము ప్రయత్నిద్దాం ప్రతి ఒక్కరు దేవుడి యొక్క సొత్తు అని మనము చెప్దాము దేవుడి వాక్యం దేవుడు తీసుకున్నాడు ఐ మీన్ స్తోత్రం ఆయన ప్రభా వేసి మా దేవా దేవా స్తోత్రాలు దేవా దేవా మా ప్రభా మేము సత్తు మా ప్రభా మేము దేవాయసీమా ప్రభా మహిమతో దేహంతో ప్రతి ఒక్క దానితో మేము గణపరచట ఉండాలా మా ప్రభావ మీ అందరూ కలిగి జీవించే బిడ్డగా ఉంటాయి సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క చేసుకుంటుంది దేవ వారి మనవాంశాలు మా ప్రభావ దేవ ఎంతగానో సేవ చేస్తుంది మా ప్రభా దేవ భార్యతో దేవ వేస్తున్న ప్రతి ఒక్క దాంట్లో మా ప్రభావ ఆ సేవను వారిలో చేయండి మా ప్రభావ ఎంతమంది దేవాన్ని శిష్యులు చేయాల అది మాకు టార్గెట్ పెట్టాము మా ప్రభా ఆ యొక్క టార్గెట్ ను రీచ్ మా ప్రభావ దేవాయస్సుని మీరే సాయం చేయండి మా ప్రభా దేవాళ్ళు ప్రతి ఒక్కరిని పేరు దేవించి ఆశ్రయించాడు మా ప్రభావ ఎంతో మందికి దేవాయసం ప్రభావి ఈ రోజు రక్షణ భాగం లేదు మా ప్రభా మేము దేవాయశ్రహ ఇప్పించండి మా ప్రభా భారమైన సేవతో కూడింది మా ప్రభా భారంతో మేము వెలుగెత్తి ప్రాణిస్తున్నాం మా ప్రతి ఒక్కరికి దేవాయశ్రమాప్రభా రక్షణ భాగం కుమరించండి మా ప్రభా ఘనత ప్రభావం చేయాలి మా ప్రభా ప్రతి ఒక్క గర్దించండి మా ప్రభా సేవలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి వందనాస్తే చంద్రశేఖర్ అని రైబ్రని దేవించి ఆశ్రయించండి మా ప్రభా వాళ్ళని అందరూ విశ్వాసం కలిగి జీవిస్తారు మా ప్రభా దేవా ఇంకా ముందుకు సాగటకు సాయం చేయండి దేవా ఎంతో మంది పూర్ హెల్ప్ చేస్తారు మా అటువంటి గుణగుణాలు మాకు అనుగ్రహించండి మీరే తోడైనా మా ప్రభావ ఎంతో మందికి ఇబ్బందులు ఉన్నాయి మా ప్రభావ ప్రతి ఒక్క ఇబ్బందిని తీసి మా ప్రభావ మీరే స్నానం చేయండి మా ప్రభావ నీ తడ్డూ తిరిగే బిడ్డలు ఉంటా స్నాయం చేయండి మా ప్రభావ పేరు పేరే దేవుని ఆచరించాడు మా మంది దేవాయ ఆ సిస్టర్ గురించి ప్రార్థిస్తుంది మా బ్రెయిన్ డిస్ఫంక్షన్ అయింది మా ప్రభావ ప్రతి ఒక్కటి మీరే స్నానం చేయండి మా స్వస్థపరచండి మా తరణితి నుంచి అధికారు వరకు నీ రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభావ ముట్టి స్వస్థపరచండి మా ప్రభా ఏసుగ్రీస్ నవ్వు నాకు స్వస్థపరుశలకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడే ఉంటారని త్వరగా రాబోతున్న ఏసుగ్రీస్ పేడ వేడుకొచ్చినాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడానికి వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభా దీవరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావ మీకు రెక్కల కింద ప్రభావ మమ్మల్ని దాచిపెట్టినాన్ని నీకు ఎంతో వందాలేసయ్యా మా కొండ మా కోట మా దాగుకొని చోటు మా ఉన్నత దుర్గం ఆశ్రయపురం మీరే ప్రవ్వా మమ్మల్ని ఎంతగాన ప్రేమిస్తూ కాచి కాపాడుతూ మమ్మల్ని ఎంతగానో గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వందాలిసయ్యా నా దేవ నా ప్రభా ఇక మధ్య కాలే సమయంలో ప్రభావ మీకు స్వరం వినలాగన మీకు వాక్యం విని ప్రభావ మేము ఈ అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలేసయ్యా నీకేస్తున్నా వాక్యంధ ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నైనా ఇస్తయ్యా మీరు ప్రభావ మీరు ప్రభా మా తండ్రి మీ సొత్తుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు అయినా గొప్ప దేవ మాది క్రియల వల్ల ఏం కాదే ప్రభా అయినా మీ వల్లే కలిగింది ప్రభావ మీరు అంతగా ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించినారు అయినా మీ చేతి పనిగా మీరు రూపించినారు సత్క్రియలు ఆసక్తి గల ప్రజలు మీరు నిర్మించుకున్నారు ప్రభావ ఒక పని కొరకునైనా ఆ రీతిగా మీ సొత్తుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ గొప్ప దేవ మమ్మల్ని ఎంతగా ప్రేమించినైనా నీకు ఎంతో వర్ణాలు నా దేవ నా ప్రభు ప్రతి క్షణంనైనా మీ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ సహాయపడుతున్నందుకని నీకు ఎంతో వందాలు చెల్లిస్తున్నమైనా మా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుక నీకు ఎంతో వందాలు సమస్త ఘనత మహిమనికి అర్పించుకున్నమైన అలాయ గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రమైనా గొప్ప దేవ ఆ మాతో మాట్లాడ మమ్మల్ని బలపరచడానికి నీకు వన్నాలు వేస్తాయా అనేకలు ప్రవ మీరు ఆకరికి మీరు సిద్ధపచ్చాల ప్రభ ఎంతో మంది ప్రవ ఈ లోకంలో నశించిపోతున్నారనైనా గొప్ప దేవ మా కొరకై ఆ కలవరిశలోనైనా మీరు ప్రవ మా శ్రమలో మా పాపాలన్నింటి మీరు భరించినారు పాపంగా మీరు మా కొరకు మారిపోయినారు ప్రభ అంతగా ప్రభావ ఆ శిక్ష మీరు మా కొరకు భరించినారనైనా గొప్ప దేవ మమ్మల్ని ఓ ప్రవ సత్క్రియలు చేసే ప్రజలుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు పరిశుద్ధ జనంగా యాజిక సమూహంగా రాజులేని వంశంగా మమ్మల్ని తయారు చేసుకున్నారు గొప్ప దేవానికి ఎంతో వన్నాలు ఇస్తాయా ఆ యాజకత్వాన్ని మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధర్మకు అనుగ్రహించాను కాబట్టి నైన్ ఆ వాక్యాన్ని ప్రభ మేము పాటిస్తూ అయినా నీకులను యాజకులుగా తయారు చేయాలా రాజుల వంశములుగా తయారు చేయాలా సేవకులుగా తయారు చేయాల శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ ఆ రీతి నడిపించి బలపచ్చండి గొప్ప దేవనత్తాన్ని నీకు ఎంతో వందలు వేసయ్యా మీరు అక్కడ తొరగుంది ఈ లోకంలో ఎంతో మంది ప్రభా అయినా చూస్తే ప్రభావ కోత ఎంతో ఉంది పని వాళ్ళు ఉన్నారు ప్రభా అయినా ప్రార్థిష్టం అయినా సేవకులను లేవనెత్త ప్రతి ప్రాంతంలో నుంచి గొప్ప ఉద్యమం ప్రభావ క్రైస్తవ సంఘం రావాల ప్రవ్వా ప్రతి ఒక్కరు నూతనంగా మీరు అభిషేకించండి కృపవరాలు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు సాక్షన్ పెట్టుకోండి సంఘక్షేమ అభివృద్ధి కొరకు ప్రవ ఈ సత్యాలన్నింటి మేము అనేకులు ప్రకటించి మీ చెంతగా మీరు నడిపించాలా ఈ సత్యంలోకి అలాంటి సేవా జీవితంలో అందరు నడిపించండి ఆరాధన పాల్గొన్న బ్రదర్ సిస్టర్లు అందరు మీరు దీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి బలపరిచి వాళ్ళు చేసే జాబ్స్ ఉద్యోగస్తులు ప్రతి స్థలాల్లో ప్రభావి తోడు నుండి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేయండి నా దేవ ఇస్తు ప్రభ ప్రతి అవసరం మీ మహిములో తీర్చి మీ మహిమాధమంలో అందరు నడిపించండి అయినా ఆ రీతిగా ఎంతమంది ఆరాధనలో పాల్గొనే కుటుంబాలు కూడా మీరు ఆశ్రవదించండి ఈ వాక్యాలు వింటున్న బ్రదర్ సిస్థర్స్ అందరిని కూడా మీరు ఆస్వాదించండి బలపరచండి స్థిరపచ్చి మీ కొరకు శాసనం పెట్టుకుని అయినా ఆ రీతిగా పర్వతాన్ని స్రవంతి గురించి మేము ప్రార్థిష్టం ఆ బిడ్డ గురించి మేము ప్రాధిష్టం బ్రెయిన్ ప్రవా సరిగా పనిచేస్తాను ప్రవా నా తనకి మాకు తెలిసింది ప్రవా నా దేవ మేము ప్రాధిష్టమైన నీ నామం బట్టి ప్రవ్వా స్రవంత్ బ్రెయిన్ తో మేము మాట్లాడుతున్నాం మీ క్షణం ఏసుక్రీస్త నీకు సమాధానం కలుగును గాక ఆ బ్రెయిన్ పనిచేస్తున్న ఆ బ్రెయిన్ మెడుతున్న ప్రతి చీకట శక్తులను ఏసుక్రీస్త ఆ బ్రెయిన్ ఆ శరీరాన్ని విడిచిపెట్టు పొమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రవ్వా సమృద్ధికరమైన జీవాన్నిటానికి లోకానికి వచ్చినా అయినా బిడ్డకు సమృద్ధి జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామున ఓ ప్రవ్వా మీ జీవంతో నింపని ప్రతి అవయవులకు సంపూర్ణ విడుదల స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నాములో మీ జీవాన్ని ప్రకటిస్తున్నాం అయినా ప్రతి అవయవలో జీవంతో నింపండి ప్రభావ లేవనెత్త బిడ్డకి మరొక అవకాశం అనుగ్రించండి బలపరిచి మీ కొరకు పెట్టుకోండి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చేస్తున్న అయినా వాళ్ళ విశ్వాసాన్ని మీకొరకు సాక్షన్లు పెట్టుకుని మీరు ఆ కొరికి మనం అందరినీ పరిశుద్ధ నామూనా ప్రార్థిస్తున్నాం తండ్రి పరద పరు తండ్రి మీకు వందనాలైన ఇస్రాయాల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపు మీకు ఎంతో వాక్యంలో జీవం తండ్రి అది ఖాళీలు జరిగింది మీ సన్నిధి రావాల్సిందే ప్రభా అది అంతవరకు మానవ పాటే వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ వాక్యాన్ని సంపూర్ణంగా మేము స్వీకరించాలా మాత్ర అప్పుడే మేము కేరల్ చూడగలం మా జీవితంలో ఆ విధంగా మా విశ్వాసం బలపడుతుందని మాకు తెలిసినైనా మీ వరకు సాక్షులు పెట్టాలని ప్రార్థిస్తున్నాం నడిపించండి చేర్చండి రాబోయే నెలలో ఏ రీతిగా మీ వరకు మేము సాక్షులుగా నిలవడాలని సహాయపడి నడిపించామని ఏసుక్రీస్ అన్న ప్రార్థిస్తున్నాం సమాధానం అందరికి